చక్రధరాం దేవీ నీలోపల ప్రభా విం దేవీ కృష్ణవేణీ నమా్యహం విష్ణుదేహసముత్పన్నా ప్రణాశని కృష్ణవేణీ నమస్భ్యం మమ పాపం వ్యపోహతు సముద్రస్నానం ఒక అద్భుతమైన అనుభూతి ఉవ్వెత్తున ఎగసే కెరటాల విన్యాసాన్ని ఆశ్చర్యంగా చూస్తాం మనం ఎన్నిసార్లు చూసినా తనివి తీరని తాదాత్మ్యత కలుగుతుంది సముద్రఘోషను వింటూ ప్రకృతితో స్నేహం చేయటం మానవాళికి ఒక వరం నదీమ తల్లి సాగరంతో సంగమించటం ప్రకృతి పురుషుల సంగమంలా మరపురాని మరువలేని మహాద్భుతం అందుకే సాగర సంగమమే ఒక యోగం అన్నాడు సినీకవి వేటూరి సుందరరామమూర్తి ఈ హంసలదేవి క్షేత్రంలో పవిత్ర కృష్ణ అన్నది సాగరుణ్ణి చేరుతుంది ఇక్కడ కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో చేసే పవిత్ర స్నానం జ్ఞానప్రదం కాకులు కూడా హంసలుగా పవిత్రమవుతాయన్నది ఇతిహాసం ముఖ్యంగా ఈ కృష్ణా పుష్కరాల సమయంలో హంసలదేవి సాగర సంగమంలో స్నానం జప దాన తర్పణ పెండ ప్రదానాలు మన హృదయాన్ని పవిత్రం చేస్తాయి సనాతన ధార్మిక సంస్కారాలు మనల్ని సంస్కరిస్తాయి హంసలదేవిలో స్నానం అక్కడి వేణుగోపాలుడి దర్శనం మళ్ళీ మళ్ళీ రావాలనే ఉత్సాహాన్ని కలిగిస్తాయి తీర్థయాత్రల పట్ల మక్కువను పెంచుతాయి సామాజిక స్పృహను సహజీవన సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి మన భారతదేశంలో గంగా గోదావరి బ్రహ్మపుత్రుల తరువాత నాలుగవ పెద్ద నది కృష్ణవేణి దక్షిణ భారతదేశంలోని పెద్ద నదుల్లో రెండవది మహారాష్ట్రలోని పటమటి కనుమల్లో మహాబలేశ్వరుకు ఉత్తరంగా సతారా జిల్లాలోని జోర్ గ్రామానికి దగ్గరలో ఉన్న సహ్య పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి మీటర్ల ఎత్తున చిన్న ధారలా జన్మించింది మన కృష్ణమ్మ తన ప్రయాణం చివరలో రెండుగా చీలి దివిసీమను ఏర్పరుస్తూ ఒక పాయ హంసలదేవి దగ్గర రెండో పాయ మోర్తోట వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఎంతో ప్రాశస్తం కలిగిన ఈ సాగర సంగమం రెండు కృష్ణా పుష్కరాలకు మహావేదికగా ముస్తాబైంది కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి హంసలది వరకు గుంటూరు జిల్లా ప్రస్తుత నూతన రాజధాని అమరావతి పరిధిలోని నది పరివాహక ప్రాంతాల్లో రెండు జిల్లాల అధికారులు పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు పుష్కర ఘాట్లతో భక్తులకు స్వాగతం పలుకుతున్నారు లక్షలాదిగా భక్తులు తరలివచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ఉండటంతో అధికారులు ఈ ప్రాంతాన్ని అన్ని శోభలతో ఏర్పాటు చేశారు సాగర సంగమం వద్ద ఉషోదయాన సూర్యోదయ సుందర దృశ్యం ప్రకృతి రమణీయతకు దర్పణం పడుతుంది నది సముద్రంలో సంగమించే ప్రాంతంలో నీటి వరవడికి సముద్రంలోని డాల్ఫిన్స్ అక్కడికి వచ్చి నీటిలో పైకి ఎగురుతూ విన్యాసాలు చేస్తుంటాయి సాగర సంగమానికి స్వాగతం పలుకుతాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికులు పుష్కరఘాట్ల వద్దకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం వారు రహదారులను అభివృద్ధి చేశారు కృష్ణా పుష్కరాలకు సాగర సంగమం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు రెండు కృష్ణా పుష్కరాలకు పూర్వం ఈ ప్రాంతానికి వెళ్ళటానికి కనీసం కాలిబాట కూడా సరిగా లేని పరిస్థితులు పాలకాయ తిప్ప కొద్ది దూరంలో సాగర సంగమానికి వెళ్ళే సెలయేరు ఒకటి దాటాల్సి ఉండేది మాఘశుద్ధ పౌర్ణమి నాడు సింధువు స్నానాలకు వెళ్ళే భక్తులు అక్కడ మెడలోత నీటిలో రాత్రిపూట దిగి సముద్ర స్నానాలకు వెళ్ళేవాళ్ళు అదొక సాహసోపేత యాత్రలా కొనసాగేది ఇక్కడి ప్రాశస్త్యాన్ని గుర్తించిన ప్రభుత్వ ప్రతినిధులు పాలకాయ దాటాక సముద్రం వరకు మంచి రహదారిని నిర్మించారు మొదట్లో సింకుపై చెక్కలతో వారధన నిర్మించారు అప్పటి వరకు సింకులో దిగి పయనించే భక్తులకు చెక్కల వంతెన పెద్ద ఊరటని ఇచ్చింది రెండు పుష్కరాల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టబడింది నాలుగైదేళ్లలో సాగర సంగమం వద్ద అనూహ్యమైన మార్పులు వచ్చాయి సముద్రం వరకు మంచి రహదారి సముద్రం వద్ద సాగర సంగమం వద్ద విశ్రాంతి భవనాలు ఇట్లా మౌలిక వసతులు ఎంతగానో కల్పించబడ్డాయి కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రభుత్వం వారు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లను రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికతకు నిలయంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి జరిగింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆంధ్రలు రెండుగా విడిపోవటంతో మన రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన సాగర సంగమాన్ని రాష్ట్రంలోనే ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దేందుకు సంకల్పం జరిగింది అందుకు ఈ రెండు కృష్ణా పుష్కరాలు ఈ ప్రాంత అభివృద్ధికి మరోసారి నాంది విజయవాడ నుంచి నూట కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర సంగమానికి వెళ్లాలంటే అవినగడ్డ మీదుగా కోడూరుకు ఆర్టీసీ బస్సులు సర్వీసులు ఉన్నాయి పాలకాయతిప్ప వరకు బస్సు సర్వీసులు చక్కగా నడుస్తాయి అక్కడి నుండి మూడు కిలోమీటర్లు సముద్రం వరకు భక్తులు నడిచి వెళ్లేవాళ్ళు కోడూరు నుంచి ప్రైవేటు వాహనాలు ఆటోలు అందుబాటులోకి వచ్చాయి రెండు తర్వాత రాకపోకలకు రహదారి అభివృద్ధి విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి భవనాలు నిర్మించడంతో గుంటూరు విజయవాడ హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఆదివారాలు సెలవు రోజుల్లో సాగర సంగమ తీరం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మార్చటానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు హంసలదేవిలోని పవిత్ర కృష్ణాసాగర సంగమం ఆతిథ్యాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న సాగర సంగమాన్ని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది కృష్ణా పుష్కరాలు రెండు రాష్ట్ర చరిత్రలోనే ప్రధాన భూమికిగా నిలుస్తున్నాయి హంసలదీవి అద్భుత ఆధ్యాత్మిక తరంగంలా ఉంది హంసలదీవి పవిత్ర కృష్ణాసాగర సంగమంలో భక్తులు నిర్వహించే ధార్మిక కార్యక్రమాలతో పర్యాటకుల ఆనందోత్సాహాలతో పుష్కరాల సందర్భంగా ఏర్పాటైన సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో ఓ వైకుంఠంలా దర్శనమిస్తుంది